మిత్రులారా ఈరోజు మరొక చక్కటి వస్తువు గురించి తెలుసుకుందాం జీవితము ఎంత పటిష్టంగా జీవించగలము అంత పటిష్టంగా జీవించాలి జీవితం ఎంత అద్భుతంగా జీవించాలో అంత అద్భుతంగానూ మనం జీవించాలి జీవితానికి మరి కావాల్సింది కేవలం తిండి భోజనము ఇవి కానే కాదు అదంతా మామూలు జీవితం బైబిల్లో చెప్పబడింది మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోమ్ కేవలము రొట్టె ద్వారా మాత్రమే మానవుడు జీవించడు మిత్రులారా ఈరోజు సాహసము అన్న దాని గురించి తెలుసుకుందాం మనిషి సాహసంతో జీవించవలదు साहस जम्बक अम्म विने ये चूस मन की साहस कन बला साहस लेकिन आम मन चूड़ा असल वीयर एदो साहस कार्यक्रम చక్కటి సినిమాగా మలిచినప్పుడు ఆ సాహసం చూసి మనం ఆ సినిమాని ఎంజాయ్ చేస్తాము ఆస్వాదిస్తాము ఆనందంగా తిరిగి వస్తాం మరి ఏదైతే ఆ సినిమాలో ఒక నాయకుడు ఒక నాయిక సాహసంతో జీవిస్తారో అది చూడడానికే మనం అక్కడికి వెళ్ళాము అలాంటిది మన జీవితంలో ఉండాలి మన జీవితము కూడా ఒక నాయకుడు ఒక నాయిక ఒక హీరో ఒక హీరోయిన్ ఆ రూపంలో ఉండాలి అప్పుడు మన జీవితం కూడాను మనకు ఆనందదాయకంగాను పక్క వాళ్ళకి ఆనందదాయకంగాను ఉండి జీవితము అసలైన జీవితంగా పరిణామం చెంది రెండు రూపాయలు సంపాదించుకోవడం రెండు రొట్టెలు తినడం ఒక పెళ్ళి చేసుకోవడము ఇద్దరు పిల్లల్ని కండము వాళ్ళని సాకడము వాళ్ళు కూడా పిల్లల్ని కంటుంటే చూసి మురిసిపోవడము నేను తాతయ్యను అయ్యాను అని చెప్పేసి నేను ఆ అమ్మమ్మను అయ్యాను చెప్పేసి మళ్ళీ శరీరం మురతలు పడిపోతే కాటికి కాళ్ళు దాపుకొని రామ కృష్ణ అనుకుంటూ శేషజీవితం గడపడం ఇదంతా కూడాను ఇందులో సాహసం లేకపోలేదు కానీ చాలా తక్కువ మాత్రలో ఉందన్నమాట మై డియర్ ఫ్రెండ్స్ మిత్రులారా ఈరోజు ఈ సాహసము అన్న విషయం గురించి అన్న వస్తువు గురించి మనం తెలుసుకుంటున్నాము ఒక గాంధీజీని చూసినప్పుడు ఒక మదర్ టెరసాని చూసినప్పుడు వాళ్ళ చరిత్రలు విన్నప్పుడు మనకి ఒళ్ళు కగురు పొడుస్తుంది వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని మనం అనుకుంటుంటాము మరి వాళ్ళు కూడా సాధారణమైన మనుషులే ఒక తల్లికి పుట్టిన వాళ్ళే రెండు రూపాయలు సంపాదించుకొని పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నవారే కానీ అంతటితో ఆగలేదు వాళ్ళు ఒక కృష్ణుడికి కూడాను భార్యలు ఉన్నారు పిల్లలు ఉన్నారు మరి ఆయన యోగేశ్వరుడు కూడా అయ్యాడు ఒక బుద్ధుడికి ఒక భార్య ఒక పిల్లాడు ఉన్నాడు మరి ఆయన యోగేశ్వరుడు అయ్యాడు శివుడుకి ఒక భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు పార్వతి ఉంది గణపతి ఉంది కుమార్ కానీ వాళ్ళందరూ యోగేశ్వరులు అయ్యారు అంటే జీవితంలో సాహస కార్యక్రమాలు అంటే కేవలం తిండి నిద్ర మైథునము సంసారము ఇల్లు వాకిలి ఇది కాకుండా కొన్ని మహత్తర కార్యక్రమాలు చేపట్టాలి దానికోసం జీవితంను అంకితం చేయాలి దాని పేరు సాహసోపేతమైన జీవితం ఒక బిస్మిల్లా ఖాన్ ఉన్నారు మరి జీవితాన్ని సంగీతానికి అంకితం చేశారు ఒక డాన్ బ్రాడ్ మ్యాన్ ఉన్నాడు క్రికెట్కి జీవితాన్ని అంకితం తీశాడు ఎంతటి రికార్డులు సృష్టించాడో ఒక ఎడ్మండ్ హిల్లరీ మరి ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు మా మాటలా ప్రాణాన్ని పాణంగా పెట్టాడు జీవితమును భయపడుతూ జీవించడం అనేది పెద్ద పనులు చేయడానికి మేము లేము చిన్నవాటి కోసమే ఉన్నాం మరి మేము సాధారణ మానవులం మానవ మాతృలం ఇవన్నీ మా వల్ల కావు అనుకోవడము అలాంటి భావాలనే తల్లిదండ్రుల పిల్లల్లో మొట్టమనించి పెట్టడం నువ్వేదో చదువుకునే డాక్టర్గా ఇంజనీర్గా పెళ్ళాము పిల్లలతో సుఖంగా జీవించు అంతకే పరిమితం చేశారు భావ పరిధి యథారాజా తథా ప్రజాలాగా తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు వాళ్ళకి నకలుగా తయారయ్యి మై డియర్ ఫ్రెండ్స్ అంతరాంగ మరి అంతరాంతరాల్లో గొప్పవాడిని కావాలని ఉంటుంది మరి సాహసమైన కార్యక్రమాలు చేయాలంటుంది కానీ తల్లిదండ్రులు బంధువర్గాలు మిత్రులు అందరూ కూడాను ఎలాంటి వారైతే సమయాన్ని వృధా చేసేవారు భయంలో జీవించేవారు భయాన్ని పోషించేవారు భయాన్ని బోధించేవారు అవన్నీ పెద్ద పెద్ద విషయాలు నీ వల్ల కావురా పోలిని చూసుకుని నువ్వు నక్క వాత పెట్టుకున్నట్టు నీ పరిస్థితి అలా ఉంది ఇలా అయితే నీ పెళ్ళాంబిడ్డలు బతకరు కొన్ని కష్టాలు తెచ్చుకుంటున్నావు నువ్వేం చాలా గొప్పవాడాలనుకుంటున్నావు ఏంటి ఇలాగ రకరకాలుగా ఆ సాహసం కోరుకునే వ్యక్తి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని దాని మీద చల్లిన నీళ్లు చల్లి మై డియర్ ఫ్రెండ్స్ మేము సరియైన జీవితాన్ని ప్రబోధిస్తున్నాము అనుకుంటున్నారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సాహసం కోసమే మనం పుట్టాము భయపడుతూ జీవించడం కోసం ఏ జీవి పుట్టడం ఏదో ఒక ఉదాత్తమైన కార్యక్రమాన్ని చేపట్టి దాన్ని సాధించడం కోసమే ప్రతి జీవుడు పుడతాడు ఏ జీవుడు తను తిని పడుకోవడానికి పుట్టడం సమాజాన్నించి తాను తీసుకున్నది కాకుండా సమాజానికి ఇంకో ఎంతో మేలు చేయడం కోసమే ప్రతి తాను పుచ్చుకున్న దానికన్నా ఎక్కువ ఇవ్వగలగాలి దాని పేరే సాహసం ప్రపంచాన్నించి సమాజం నుంచి తాను ఏం తీసుకుంటాడో దానికన్నా ప్రపంచానికి సమాజానికి ఎక్కువ ఇవ్వగలగాలి గలగాలి ఆ ఎక్కువ ఇవ్వగలగడమే దాని పేరే సాహసం నీ తల్లిదండ్రులు నీ దాని వాళ్ళని కూడా పుట్టించి నువ్వు ఇంకోళ్ళని పుట్టిస్తే నువ్వు సమాజానికి ఏమీ ఎక్కువ ఏమీ చేయలేదు ఒక యేసు ప్రభువు సమాజాన్నించి తీసుకున్నదంత సమాజానికి ఇచ్చిందెంత ఒక గాంధీజీ సమాజానికి నుంచి తీసుకున్నది ఎంత సమాజానికి ఇచ్చిందెంత ఒక బిస్మిల్లా ఖాన్ సమాజాన్ని నుంచి తీసుకున్నది ఎంత సమాజానికి ఇచ్చిందెంత అది సాహసోపేతమైన జీవితం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారో చూసి అది కూడా మనమే అదే చేయడం అనేది అది సాహసం ఎలా అవుతుంది ఎవ్వరూ చేయండి మనం చేయడమే సాహసం సాహసంలో జీవించడం అనేది జీవితం సాహసం లేకుండా జీవించడం అనేది అది బ్రతుకుని ఈడవడం కానీ కానీ బ్రతుకును జీవించడం కాదు పాత్రల బయట సినిమాలో మనం చూసాము సాహసము చేయరా డింబక అప్పుడు నువ్వు కోరుకున్నది లభిస్తుంది సాహసం చేయకపోతే లోపల ఎన్నో కోరికలుంటాయి అవి తీరకుండా ఉంటాయి జీవితమును ఈడుస్తూ ఉంటాను ఆ కోరికలు అలానే ఉంటాయి ఆత్మ యొక్క కోరిక సాహసం శరీరం యొక్క కోరిక ఆకలిని తీర్చుకోవడం నేను శరీరమే అనుకుంటే ఆకలిని తీర్చుకోవడం కోసమే నేను జీవిస్తూ ఉంటాను కానీ నేను ఆత్మ నన్ను తెలుసుకున్నప్పుడు సాహసం చేయడం కోసం నేను జీవిస్తాను సాహసోపేతులను అవుతాను కనుక ఆత్మవత్ జీవితమే మరి సాహసాన్ని మనకి అందిస్తుంది మనల్ని సాహసోపేతులను చేస్తుంది దేహవత్ జీవితంలో సాహసం ఉండాలంటే అది చాలా గొప్పది ఆత్మవత్ జీవితానికి సాహసం సాధారణమైనది కానీ నేను దేహాన్ని అని తెలుసుకుని కూడాను ఆ భవన్లో ఉండి కూడాను సాహసం చేసేవాళ్ళు ప్రాణాలకి దిగించేవాళ్ళు నిజంగా చాలా గొప్పవాడు నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకుని సాహసం చేయడం అంత గొప్ప విషయం కాదు ఎంత గొప్పదైతే నేను శరీరము తెలుసుకుని నా శరీరం త్యాగం చేయడానికి నేను ఒక కార్యక్రమానికి పొందుకుంటాను कनक मैडि फ्रेंड्स आत्मज्ञा लेन साहसम निजम साहसम आत्मज्ञा कैसे साहसम अदी साधारण कार्यक्रम साहसमें चकूनपे नदाण చీకట్లో పోయిరా అని చెప్పాలి నువ్వు చీకట్లో బయటికి వెళ్ళకు దయ్యాలుంటాయి భూతాలుంటాయి అని మనం చెప్పకుండా అలా చీకట్లో కాసేపు తిరిగిరా అని పిల్లల్ని ఒంటిగా చీకటిలో వదిలిపెట్టాడు అలాగే శ్మశానం వేరుకు తీసుకెళ్ళాలి చూడు శ్మశానం అంటేనే ఆమణ దూరంలో ఉంటాడు శ్మశానంలోకి తిరగాలి ఓహో ఇక్కడ మీ తాతగారు చనిపోయారు అని వాళ్ళకి నేర్పించాలి ఇక్కడ అంతా ఆ శ్మశానం అంటే భయం పోగొట్టాలి చిన్నప్పుడే అలాగే నీటిలో ఈదు నదిలో ఈదు మన జాగ్రత్తలు చూసుకుంటూ వాళ్ళకి సాహసం నేర్పించాలి సాహసం రకరకాలుగా ఉంటుంది చదువులో సాహసం ఆటలో సాహసం పాటలో సాహసం ఒక కొత్త రాగం కనిపెట్టబోయ్ రెండు రాగాలు కలిపితే ఒక కొత్త రాగం వస్తుంది కొత్త రాగం చెయ్యి ఒక కొత్త ప్రయోగం చేయి ఒక కొత్త స్టైల్లో ఒక రాగాన్ని పాడు నువ్వు ఒక కీర్తన కట్టడానికి ప్రయత్నించి నువ్వు ఒక వ్యాసము రాయి నువ్వు ఒక ఆర్టికల్ రాయి న్యూస్ పేపర్కి పంపించు సో మై డియర్ ఫ్రెండ్స్ కొత్తది చేయడం అనేది సాహసము పక్కవాళ్ళు చెయ్యంది మనం చేయడము సాహసము మనము అంతకుముందు చెయ్యంది మనం కొత్తగా చేయడము సాహసము ప్రాణానికి తెగించడం సాహసము ఇతరుల నీలాప నిందను పట్టించుకోకుండా మన ప్రయత్నం కొనసాగించుతూ ఉండడం సాహసము శరీరం శిథిలమైపోతుందేమో కాళ్ళు చేతి వెలిగిపోతాయేమో అని భయపడకుండా ముందుకు సాగడం సాహసము అందరూ చీ కొడుతున్న మన ఆత్మకు తోచినది మన హృదయము చెప్పినది నిర్భయంగా చేసుకుంటూ పోవడం అనేది సాహసం సాహసం సేరా నింబక ఎప్పుడు వంట చేయని వాడు వంట నేర్చుకోవడము సాహసం ఒక ఆడని బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం సాహసం తనకు లేకపోయినా పక్కవాళ్లకి సహాయం చేయడం సాహసం ముసు తనలో కూడా తన పనులు తాను చేసుకోవడం సాహసం చిన్న పిల్లలుగా ఉన్న తమ పనులను తాము చేసుకోవడం సాహసం సాహసం చేపక ఎవరైతే ఆత్మజ్ఞానంలో ప్రవేశిస్తారో వాళ్లకు సాహసము దినచర్య దైనందిక జీవితము అది సహజమైపోతుంది సాహసం ఒక సాహసమును చూసి మరొకరు సాహసము చేస్తాడు ఒకరి సాహసము మరొకరిలో సాహసము నింపుతుంది గాంధీజీ గారి సాహసము దేశంలో అంతా సాహసము నింపింది ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఆయన్ని చూసి సాహసం చేసి సమిష్టిగా మరి భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చారు కదా అది ఎక్కడి నుంచి వచ్చింది కదంతా సాహసం నుంచి వచ్చింది ఒక నిల్సన్ మ్యాండాలా యొక్క సాహసం చూడండి రెండు దశాబ్దాలుగా ఒక జైలులో ఉండి తన సాహసం పోగొట్టుకున్నాడేమి ఒక వీర సవర్కర్ ఎంత సాహసవంతుడో మన అందరికీ తెలుసు అండమాన్లో ఒక చిన్న గదిలో ఇరవై ఐదు సంవత్సరాలు గడిపాడు ఎన్నో బాధ మన సాహసం చూడ్డానికి ఎవరు ఉండరు మై డియర్ ఫ్రెండ్స్ ఎవరో చూస్తారని మనం సాహసం కాదు అందరూ చూసేందుకు సాహసం అనేది ఎప్పుడూ ఉండదు సాహసం అనేది వ్యక్తిగతమైనది అదొక ఉన్నత ఆత్మ యొక్క ఆకాంక్ష జీవితము సాహసంతో నింపబడి ఉండాలి అన్నది ప్రబోధించాలి ప్రతి తల్లి తండ్రి వాళ్ళు సాహసవంతుడైతే ప్రబోధిస్తారు వాళ్ళకే సాహసం లేకపోతే పిల్లలకి ఏమి ఇస్తారు మై డియర్ ఫ్రెండ్స్ చచ్చిపోతాయేమో అని భయం జరగదేమో అని భయం అందరూ ఏమనుకుంటారేమో అనే భయం मै डयर फ्रेंड्स एलागैते ओक साहसमी निर्भय अभय द्वारा वो एगैते मंश చెడు చేయకుండా ఉండడం దానివల్ల వస్తుందో ఎలాగైతే జ్ఞానం అన్నది అజ్ఞానాన్ని తీసివేయడం వల్ల వస్తుందో అలాంటిది పరిపూర్ణ జీవితము మంచి చేయడము సాహసంగా జీవించడము జ్ఞానము సంపాదించడం ఇది పరిపూర్ణ జీవితం యొక్క అసలైన రూపురేఖలు చెడు చేయొద్దు మంచి చేయని అందరూ చెప్తుంటారు అజ్ఞానం వదిలిపెట్టేసి జ్ఞానంలోకి రమని అందరూ చెప్తుంటారు కానీ సాహసం చేయరా అని చాలా తక్కువ మంది ప్రబోధిస్తుంటారు ప్రాణాలు పోతే పోనీ చెయ్యి ఈ పని అని ఎవరైనా చెప్తారా ఇంకొకళ్ళకి చెప్తే అది సాహసమైన కార్యక్రమం సాహసమైన ప్రబోధనం సాహసాన్ని ప్రబోధించేది సాహసమైన ప్రబోధం కోరివయ్యే ప్రాణం తెగించు యుద్ధాయ కృత నిశ్చయ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు అది సాహసాన్ని ప్రబోధించే ప్రబోధం యుద్ధాయకృత నిశ్చయ చెయ్యి యుద్ధం నేను యుద్ధం చేయను అన్నాడు రకరకాల కారణాలు ఆ కారణాలన్నింటినీ ద్రోసి పారేశాడు శ్రీకృష్ణుడు యుద్ధం చెయ్యవయ్యా అన్నాడు దుర్యోధనుడు కూడా జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి అధర్మం నచమే నివృత్తి అన్నాడు నాకు ధర్మం ఏంటో తెలుసు కానీ అది చెయ్యాలని లేదు అధర్మం అంటే ఏంటో తెలుసు అదే చేయాలనుంది అంటే అది సాహసం ప్రాణానికి దిగించాడు చస్తాను చోవాట్ నిన్ను చంపాలి అదే నా కోరిక అంటే అది చదువే కానీ సాహసమైన కార్యక్రమం ఆ సాహసానికి పై లోకాల్లో ఎన్నో మార్కులు వస్తాయి రేపు ఎందుండో మనం పైలోకాలకి వెళ్తాం వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు ఏమయ్యా సాహసం చేయలేకపోయావా అప్పుడు మనం ఏ ముఖం వేసుకుంటాం లేదండి నా పెళ్ళాము ఉండింది నా పెళ్ళు ఉన్నారు ఉద్యోగము బరువు బాధ్యత అని ఇవన్నీ కథలు చెప్తాము సాహసం లేకుండా పోవడానికి మనం ఏదో ముసుగు కప్పు అవన్నీ వాళ్ళు విని నవ్వుతారు మై డియర్ ఫ్రెండ్స్ పైలోక వాసుల అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ యొక్క ఏకైక సందేశము సాహసముసేర నింబక దూకు ముందు దూకు అగ్నిప్రవేశం చేయి అన్నప్పుడు ఆ సీత అగ్నిప్రవేశం చేసిన అది సాహసం ఇంట్లోంచి వెళ్ళిపో అన్నప్పుడు నిండు గర్భిణి సీత మరి వెళ్ళిపోయి ఆశ్రమంలో ఉంటూ తన పిల్లలను తాను సాపుకోవడం అది సాహసోపేతమైన కార్యక్రమం దశరథుడు నువ్వు అడవికి వెళ్ళిపోవాలి అన్నప్పుడు పద్నాలుగు సంవత్సరాలు సంతోషంగా వెళ్ళిపోయాడు శ్రీరాముడు అది సాహసోపేతమైన కార్యక్రమం మై డియర్ ఫ్రెండ్స్ రావణుడు సీతను ఎత్తుకొచ్చినప్పుడు అది సాహసోపేతమైన కార్యక్రమం తెలుసు రాముడు తను చంపుతాడు అని చెప్పేసి అయినా కూడా సీతను ఎత్తుకొచ్చాడు మనిషికి కావాల్సిన సాహసం మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానము చేయడం అన్నిటికన్నా గొప్ప సాహసం మనసును నిర్మూలం చేసుకోవడము అత్యంత గొప్ప సాహసం మూడో కొన్ను సంపాదించుకోవడము గత జన్మలు చూసుకోగలగడము అన్నిటికన్నా గొప్ప సాహసం ఈ సాహసానికి మనం పూనుకుందాం ధ్యానం అనే మహత్తరమైన సాహస కార్యక్రమానికి శ్రీకారం చూడదాం ప్రపంచం అంటుంది ఈ చిన్న వయసులో ధ్యానం ఏమిట్రా ముసిలి వయసులో చేసుకోవాలని చెప్పేసి కనుక మై డియర్ ఫ్రెండ్స్ ధ్యానం ముమ్మడి వరం బాలయోగి ఎంతటి ధ్యానం చేశాడో ఎంతటి సాహసం చేశాడో अला क्या अगर वारे ध्यान का साहसमें अत्यवसरम यह विषय वस्तुगर को चुक మన జీవితం మనకి రసకందాయంగా ఉండాలంటే రేపు చనిపోయిన తర్వాత పైలోగాలికి వెళ్ళినప్పుడు మనం వెనక్కి తిరుగు చూసుకుంటే మన జీవితం మనకి మనకి ఆదర్శవంతంగా ఉండాలంటే సాహసము అన్నది అత్యంత ముఖ్యమైన విషయము ధ్యాని అయితే యోగి అయితే ఈ సాహసం అనేది దైనందిక కార్యక్రమాలని కోరుకున్నాడు యర్ ఫ్రెండ్స్ జీవితం అంతా సాహసాల మయమైపోతుంది ఈ సాహసానికి మన సలాము ఈ సాహసానికి మన అభినందనలు సాహసం చేసిన వాళ్ళందరికీ ఆ సాహసోపేజులందరికీ ఆ విక్రమార్కులందరికీ నమస్తమాన్